డ్ డీటెయిల్స్ ఆ డిజైన్ ఇలా ఉంది ఈ డిజైన్ అలా ఉంది ఈ డీటెయిల్స్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ ద సేమ్ వే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే జగత్తులో ఉండే సారాన్ని సత్యవస్తువుని మీరు తెలుసుకున్నట్లే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండగా ఈ కేవలం నామరూపాలను తెలుసుకుంటే ఆ తెలుసుకున్న పిసరంతా కూడా మిథ్య కాబట్టి మీరు ఏమీ తెలుసుకున్నట్టు కాదు సరే కాబట్టి మీరు ఫిజిక్స్ చదువుకున్నా కెమిస్ట్రీ చదువుకున్నా ఏం చదువుకున్నా అది ఆ చదువు ఇంచుమించు చదువు కాని చదువు అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అసలైన చదువు ఇదే ప్రహ్లాదు సర్వ విద్యా గురించి చెప్తున్నాను నేను చిరంజీవి శిపుడు అడిగాడు నాయనా చదువు చదువుతున్నావా ఏం చదువు చదువుతున్నావు అంటే చదువులలో కెల్లా మర్మము చదివితి తండ్రి అని చెప్పారు సో దీని మీద విద్యాప్రకాశానందగిరి గారిని ఒక మహాత్ముడు ఉండేవారు లేరు ఆయన ఒక కథ చెప్తూ మీరు వినే ఉంటుంది ఈ కథ సో ఒక పండితుడు చతుశ్శాస్త్ర పండితుడే నాలుగు శాస్త్రాల్లో పండితుడు ఆయన పడవ దాటుతున్నాడు కాలంలో ఆ పడవ పడవ దాటించేవాడు ఈయన కొంతమందికి తెలియచ్చు తెలియని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో పడవ దాటించి అతను మామూలుగా పడవని ఇలా ఊపుతున్నాడు తెడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా అలా సో ఈయన పడవలో కూర్చుని ఇంకా ఆయన ఖాళీగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఆ కాలువ దాటడానికి ఒక పావు గంట టైం పడుతుంది కొంచెం విశాలమైన స్థానం ఉంటుంది సో ఈ ఒక చిన్న డైలాగ్ ఒకటి మొదలుపెట్టాడు ఆ ఏమో పడవ వాడు కైవటహా అంట సంస్కృతి హే కైవట అని అడిగి ఆయన అంటాడు కైవట్టుడు అంటాడు పంతులు గారు మీరు అన్ని శాస్త్రాలు పెద్ద పెద్ద శాస్త్రాలన్నీ మీరు చదివి ఉంటారండి అది ఏదో వాడు మాటవలసిన అంటే ఈయనంటాడు మాట నువ్వు తర్క శాస్త్రం చదివేవా అంట అంటే కైవటుడు అయ్యే లేదండి తర్క శాస్త్రం చదవాలి అంటే నీ జీవితంలో వన్ ఫోర్త్ వేస్తుంది ఈ వన్ ఫోర్త్ ఎందుకు వచ్చిందంటే ఆయన నాలుగు చదువుకున్నాడు కాబట్టి వన్ ఫోర్త్ ఆయన ఐదు చదువుకుంటే వన్ ఫిఫ్త్ వేస్తూనే ఉంది ఇవి అంత తన లెక్క లెక్క వన్ ఫోర్త్ వేస్ట్ వ్యాకరణం చదివేవా లేదా లేదు బాబాయ్యా అనదర్ వన్ ఫోర్త్ వేస్ట్ అంటే టోటల్ హాఫ్ వేస్ట్ మరి జ్యోతిషం చదివేవా లేదు బాబాయ్ త్రీ ఫోర్త్ వేస్ట్ మరేమో మీమాంసరి వేవా లేదు బాబాయ ది ఎంటైర్ థింగ్ ఈజ్ వేస్ట్ యూరోప్లో సూడిగుండం వస్తుంది నదిలో అప్పుడు వాడు అడుగుతాడు బాబాయ్ మీకు ఈత వచ్చాను అంటే నాకు రాదు ఈత అయితే మరి మీ ఇచ్చ నాలుగు శాస్త్రాలు వేస్తేనండి మరి సెలవు వెళ్ళొస్తాను అని వాడు ఆ పడవ మునిగిపోతుంది కదా ఆ మునిగిపోతున్న పడవలో కూర్చుంటే మీరు మునిగిపోతారు కాబట్టి వాడు దూకేసి ఏతీకుని వాడు ఒడ్డుకు వచ్చేస్తాడు ఆ పడవలో పడవతో పాటుగా ఈయన మునిగిపోతాడు కాబట్టి జీవన్మరణ సమస్య వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవేమీ హెల్ప్ చేయవు జీవన్మరణ సమస్యలో హెల్ప్ చేసేది ఆత్మవిద్య ఈ కథ చాలా ఇంపార్టెంట్ కథ మై ఒపీనియన్ ఈ కథ ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మనిషి చిన్న చిన్న కష్టాలని ఏదో ఎండలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు వచ్చాయి ఇలాంటి కష్టాలను ఏదో కింద మీద పడి ఆర్థిక సమస్యలు పెట్రోల్ ధరలు పెరగడాలు ఇలాంటి ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు ఏదో కింద మీద పడి వీటన్నింటినీ అసలైన సమస్య జరా మరణి రియల్ ప్రాబ్లం పెద్ద వయస్సులో శరీరము ప్పుడైనా చెప్పిన పని చెప్పిన పని చేయటం స్టాప్స్ కోఆపరేట్ ఎప్పుడైతే మనిషికి ఒక జీవితకాలం శరీరమే నేను అనేటువంటి దేహాభిమానంతో బతుకుతుంది వారికి సడన్ ఆ శరీరం కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి ఇప్పుడు ఏమైపోతుందో తెలుసిన ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్సనాలిటీ ఇట్ గెట్స్ డిస్మాంటెల్డ్ అండ్ డిజింటిగ్రేటెడ్ అది హీ కెనాట్ హ్యాండిల్ దట్ సిచ్యుయేషన్ తర్వాత సంసారం అనేది ఒక పెద్ద ఎడిఫిస్ ఒక పెద్ద ప్రాసాదం ఒకటి కట్టుకుంటాడు ఇల్లు వాకిలి డబ్బు దస్కం పిల్ల బేడా అంటే ఇలాగా చాలా స్ట్రక్చర్ సోషల్ సోషల్ స్టేటస్ ఇలాగ బోల్డ్ అంత స్ట్రక్చర్ ని ఉంటాడు ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకుంటాడు సోషల్ స్టేటస్ హూ ఇస్ హూ అనే దాంట్లో పేరు పడాలి దానికోసం ఫలానా క్లబ్లో మెంబర్ అవ్వాలి అని ఈ విధంగా అది కూడా తర్వాత సొసైటీలో నేమ్ రావడానికి అధికారం మనీ పవర్ నేమ్ ఫ్రేమ్ ఇవన్నిటినీ కూడా ఎంతో కష్టపడి డెవలప్ చేసుకుంటాడు ఈ స్పెండ్స్ హోల్ లైఫ్ అనేది డెవలప్ చేస్తాడు నౌ దీ ఈస్ ఇన్ హాస్పిటల్ ఒక బిట్టర్ ఫ్యాక్ట్ ఒకటి వాడి ముఖంలో వాడి ముఖాన్ని కనపడుతూ ఉంటుంది ఎవటో తెలిసిన వీడి డెవలప్ చేసిన స్ట్రక్చర్ ఉంది చూసారా ఈ స్ట్రక్చర్ ఇట్ ఈస్ అటర్లీ యూస్లెస్ ఇట్ కెనాట్ హెల్ప్ హిమ్ హీ నీడ్స్ హెల్ప్ కడుపులో పోట్లు గట్టిగా వచ్చాయనుకోండి మీరు డెవలప్ చేసిన స్ట్రక్చర్ అంతా ఎందుకు పనికిరండి కొలాబ్స్ అయి కూర్చుంటా సో అవర్ స్ట్రక్చర్ అండ్ అవర్ బిల్డప్ ఉండే ఇట్ ఈస్ సచ్ ఎ వన్నరబుల్ థింగ్ ఇట్ కడుపులో పోటు వస్తే వాడు ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే కోటీశ్వరుడు కానీ పవర్ అండ్ మనీ దే కాంటు హెల్ప్ కడుపులో పోటు వచ్చినప్పుడు బాగా నొప్పి వచ్చిందనుకోండి అప్పుడు ఎవడైనా మంది ఇచ్చారనుకోండి వాడు మహానంద కొడితే వాడికి లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు ఆదాయం రావడానికి హెల్ప్ చేసిన వాడికంటే కూడా ఎక్కువ కృతజ్ఞతాభావం విడిగించింది కడుపులో పోటుకే అలా ఉంటే ఆ మృత్యువు ముఖంలో దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది స్ట్రక్చర్ అంతా ఏమవుతుంది ఇంతటి స్ట్రక్చరు కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినట్టుగా కూలిపోతుంది వాడి చుట్టూ హీ కెనాట్ హ్యాండిల్ ద ఫ్యాక్ట్ అంచేతనే సంసారంలో అంత పూర్తిగా మునిగిపోయి సంసారాన్ని అలా వెళ్ళం చేసుకుంటూ వెళ్ళి అది పెద్ద తెలివైన పని ఏం కాదు కొద్దో గొప్పో ఆత్మవిద్యను మీరు ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ కర్మకి కూడా వర్తిస్తుంది ఒక ఆయన అగ్నిష్టవము అప్తోర్యామో వాజపేయం చేయనం మొదలైన యజ్ఞాలన్నీ చేస్తుంటాయి కానీ జరామరణ సమస్యలో ఈ పుణ్యము ఆయనకి హెల్ప్ చేయాలి హీ నోస్ ఇట్ ఎందుకంటే ఈ యజ్ఞాల వల్ల పుణ్యము ఈ దేహం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాక ఉపయోగపడుతుంది కానీ అది కరెన్సీ డాలర్లు లేట్టి నా జీవిలో వంద డాలర్లు ఉన్నాయనుకోండి నాకు ఒక కప్పు కాఫీ కావాలంటే దొరకదు రూపాయి ఉంటే దొరుకుతుంది కానీ ఈ డాలర్లు ఎందుకు ఉపయోగపడతాయి ఈ డాలర్లు ఉపయోగపడాలంటే నేను న్యూయార్క్ నగరంలో దిగి అక్కడ ఆ కస్టమ్స్ లోంచి తర్వాత ఇమ్మిగ్రేషన్లోంచి బయటకు వచ్చితే అక్కడ ఓ షాప్ ఒకటి ఉంటుంది అక్కడ ఉపయోగపడతాయి అంత అక్కడ ఓ స్టార్బుక్స్ కాఫీ నేను కొనుక్కోవచ్చు అంతవరకు ఈ డాలర్లు ఉపయోగపడవు వేస్తుంది సో ఆ ఈ పుణ్యము కర్మకాండ చేసుకున్న పుణ్యము వీడికి అసలు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది అయితే మీరు అనొచ్చు ఏమంటే మీరు చెప్పి వేదాంతం ఉపయోగపడుతున్నా ది ఆన్సర్ ఈజ్ ఎన్ ఎంఫటిక్ ఎస్ నో డౌట్ మనిషి ఏమన్నా ఇప్పుడు జీవన్మరణ సమస్య ఒకటి ఎదుర్కొండా ఉన్నప్పుడు దాన్ని ఫేస్ చేసే మనోబలం ముఖ్యమా అయితే ఇక్కడ ఫేస్ చేసేందుకు ఏ బలమూ లేదు అలా వేలమొహం వేస్తుంది ఎప్పుడో స్వర్గానికి వెళ్ళి అక్కడేమో ఎక్కడో డ్యాన్స్ ప్రోగ్రాంలో వీళ్ళు చూస్తాడంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ సో ఆ విధంగా కర్మకాండ వల్ల కలిగే పుణ్యం కూడా వీడికి ఇమీడియట్గా ఉపయోగించదు ఇక్కడ వీడికి ఉపయోగించేటువంటి విద్య ఒక్కటే ఉందండి అదే ఆత్మ విద్య ఇంక ఏది ఉపయోగించదు అనే ఒక బట్ ఇన్ ఎనీ కేస్ ఇన్ని విద్యలు నువ్వు సంపాదించావు ఈ విద్యలన్నీ ఏ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో దాని విషయంలో అజ్ఞానిగా మిగిలిపోతే ఇది ఏమి తెలివితేటలు ఊళ్ళో ఉన్న వాళ్ల వ్యవహారాలన్నీ తెలుసుకుని తనింటి గుట్టు తనకే తెలియకపోతే వాడిని ఏం తెలివితేటలు అంటారు అలాగే తన స్వరూపం ఏమిటో తనకి తెలీదు ఆ సూర్యుడి మీద ఫిజిక్స్ సోలార్ ఫిజిక్స్ నాకు తెలుసు ఆస్ట్రానమీ నాకు తెలుసు అనో లేకపోతే నాకు తెలుసు ఇప్పుడు చంద్రుడు ఇంట్లో వచ్చాడు సూర్యుడు అక్కడికి వెళ్ళాడు అజేత నీకేమో రాబోయే సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి సరే అవన్నీ సరే నా ఆర్థిక ఇబ్బందులు మాట అవతిపెట్టు నీ స్వరూపం నీకు తెలుసా అని అడగండి మీరు జ్యోతిర్ విద్యాంసం అడగండి నీ స్వరూపం నీకు తెలుసా అని అడగండి ఈడదం సో జ్యోతిర్ విద్వాంసు అయితే మరొకడు కాబట్టి ఆత్మస్వరూ ఆత్మవిద్య అది సర్వవిద్యా ప్రతిష్ట అసలు మిగతా విద్యలన్నీ ఇవ్వలేని ఒక శాంతిని ఆత్మవిద్య మాత్రమే ఇదే వేదాంతం అయింది బ్లెస్సింగ్ వేదాంతమే లేకపోతే ఎస్పెషల్లీ మోడర్న్ వరల్డ్లో టెన్షన్స్ బాగా పెరిగిపోయి మనిషి యొక్క కోరికలు చాలా నాజూకు కోరికలు చాలా రిఫైన్డ్ కోరికలు సో అలాగ ఖరీదైన కోరికలు జీవితం చాలా ఖరీదైన జీవితం చాలా బరువు అయిపోతుంది ఈ మోడర్న్ సైన్స్ ఈ డెవలప్మెంట్స్ టెక్నాలజీ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా మనిషికి బరువు అయిపోతుంది ఆ బరువు మోయలేకపోతాడు ఆ కింద వీడు కృంగి కృషించిపోయి నశించిపోతాడు ఆ స్థితిలో మనిషిని సేవ్ చేయగలిగినది కేవలము ఆత్మవిద్య ఒక్కటి అంతేతనే సర్వ విద్య ప్రతిష్టానం ఇది మిగతా శ్రేష్టమైనది పైగా మిగతా విద్యలన్నిటికీ ఆశ్రయమైనటువంటి ఆత్మస్వరూపానికి సంబంధించిన విద్య అని దీని మహిమని ఆ ఒక్క సమాస పదంతో వర్ణించాడు సో అన్నాము సర్వ విద్యా ప్రతిష్టామితి చంతకుముందు విశ్వస్య కర్తా భువనస్య గోప్త పదాల చేతను విద్యనే స్థుతించారు అటువంటి మహాత్ముడు తన కొడుక్కి విద్యను బోధించేటే చాలా గొప్పది అని బోధించారు అది స్థుత స్థుతి మనం అనుకున్నాం ఇక్కడ సర్వ విద్యా విశేషణం కూడా స్థుతి స్తోత్రం దేకని మీకు వచ్చిన విద్యలన్నింటినీ విదిలిపెట్టేసి వాటిని యూ డంప్ దెమ్ అండ్ పర్గెట్ దెన్ హోల్డ్ అండ్ టు దీస్ థింగ్ ఇట్స్ నాట్ లైక్ దాట్ యు హోల్డ్ ఆన్ టు యువర్ నాలెడ్జెస్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ బట్ ఇది అన్నిటికంటే సర్వోత్కృష్టమైనది దీని ఇతర ఇక్కడ సర్వ విద్యా ప్రతిష్టానం అంటే ఇతర విద్యలు ఎందుకు పనికిరానివి నిందించడం ముందు తాత్పర్యం కాదు ఈ విద్య చాలా గొప్పది ఇది ఉంటే మిగతావన్నీ శోభిస్తాయి ఇది లేకపోతే మిగతావి శోభించవు అని దాని యొక్క అభిప్రాయం ఆ విద్య యొక్క మహిమని చెప్పినటువంటి విశేషణ సరే సర్వ విద్యా అథర్వాయ జ్యేష్ట పుత్రాయ ప్రాహ అని ఉండేది ఈ విద్యను అథర్వాయ ప్రాహ అథర్వుడు అనేవానికి చెప్పినాడు ఆ బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మగారు అథర్వుడికి చెప్పారు అథర్వుడు అంటే ఆయన పెద్ద కొడుకు పేరు అది అథర్వహ అయితే అదేదో కేవలం స్టోరీ కాదు దాంట్లో సింబాలిజం ఉంటుంది సింబాలిజం లేకపోతే ఈ స్టోరీలు నేను అవసరం ఉండదు ఎందుకు ఈ స్టోరీలు అర్థం స్టోరీలు నిజంగా సమ్టైమ్స్ ఈ స్టోరీలు చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏవేవో పిచ్చి పిచ్చిగా అలా అలుగుంటూ పోవడం దాని నుంచి ఏమీ వచ్చే మెసేజ్ ఉండదు ఏమి ఉండదు సో నథింగ్ ఆఫ్ దట్ కైండ్ అథర్వాయ ప్రాహ అథర్వ నా అథర్వకి ఇంకా ఉంది చెప్పాను చలన్నము లేనివాడు అంటే ఆ కుడు ఆ యంగ్ మ్యాన్ ఒక స్టెబిలిటీ కలవద్దు యంగ్ పీపుల్లో స్టెబుల్ స్టేబుల్ గా ఉండాలి స్టెబిలిటీ ఉండాలి యంగ్ యంగ్ మ్యాన్ లో స్టెబిలిటీ లేదనుకోండి వాడి జీవితంలో ఏమీ సాధించలేకపోయింది ఆ యంగ్ ఏజ్ ఏదైనా సాధించటానికి సరైన వయస్సు అదే ఆ వయస్సు దాటిపోయి వీడు మిడిల్ ఏజ్ లో పడిపోయాడు అనుకోండి మిడిల్ ఏజ్ లో పడిపోతే అసలు సూపర్ఫిషియల్ వర్కింగే ఉంటుందని తప్పిస్తే డీప్గా ప్రవేశ దేన్నైనా అధ్యయనం చేసేటువంటి గుణాన్ని అప్పుడు వీడు నేర్చుకోలేడు ఇప్పుడు వేదమంత్రాలు వల్లించాలనుకోండి కొంచెం యంగ్ ఏజ్ లో ఉండగా అయితే గమ్ముని వల్లించగలుగుతాడు పెద్ద ఏజ్ లో పెద్ద వయసు వచ్చిన తర్వాత వేదమంత్రం చెప్పరా నేను సనఫ్ పరు సతతి దుర్గా నిశ్వ నావే వసింహు అని స్వరితని ఆ విశ్వ సనపరు సతతి దుర్గాని విశ్వ ఆ క్షామ దేవో అతి దురిత అతి యజ్ఞని ఈ రెండు ఒకే రకంగా బ్లాంక్ గా చెప్పడం బ్లాండ్ గా చెప్పారనుకోండి చెప్తే నేను ఎంత దిద్దినా అదేం వర్కౌట్ కాదు సో అధ్యక్షుడి నేను కూడా ఉడికి వారి దూరంలో అడిగిస్తూ ఉంటాను అక్కడ స్వరిత నెత్తి మీద కొమ్ము ఉంటుంది ఇక్కడ అడుగున గీత ఉంటుంది డిఫరెన్స్ పెట్టింది ఇటు అది ఏమిటి డిఫరెన్స్ మనం చెప్పిందయా ఈ ఉంటుందిలే అనిపిస్తుంది తప్పిస్తే డిఫరెన్స్ కూడా గుర్తుకు రాదు అదే చిన్నతనంలో నేర్చుకున్నారనుకోండి ఇలాంటి నివాన్సెస్ ఉంటారు చాలా సటిల్ పాయింట్స్ ఉంది కూడా మనసు నేను ఉంటే మనం చెప్పి దాంట్లో దృష్టాంతం ఒకటి చెప్పాను రేపటి నుంచి కొంచెం మీరు గుర్తిస్తారనే ఒక ఆశతో అందుకోసం అతి ఓర్ద కాబట్టి చిన్న వయస్సులో ఆ యంగ్ ఏజ్లో యూల్ బి ఏబుల్ టు మాస్టర్ ఎనీథింగ్ అప్పుడు కనుక ఆ తర్వాత ఎల్డర్ ఏజ్లో దాన్ని ఇంకా బాగా రిఫైన్ చేసుకుంటూ పోవచ్చు ఆ సంస్కారాలు వయసులో పడాలి అంటే ఆ యంగ్ ఏజ్లో వాడు స్టేబుల్గా ఉండాలి ఆ స్టేబిలిటీ ఎప్పుడు రావాలి అంటే I uh, think that is a very important qualification. He athar would achieve it. Not tharvati. Tharvasht chalati karma. Tharvaanhe dhatu, karmaanhe dhatu. Chalati ane arthana onthundi. You should chalanamuleinimodhi. He's a very stable guy. That he's the correct candidate for this knowledge. Atmavijjiki stability kawal. Ernestness antar chodrande. Dini sangha devato nene pattukawa wale in it vante. Samadhi kamayina utsaham. Chalavsa ha. అది లేకపోతే సూపర్ఫిషియల్గా మిగిలిపోతుంది సూపర్ఫిషియల్ గా ఉంటే అది ఏమీ కన్విన్సింగ్గా ఉండదు చాలా చప్పచప్పగా ఉంటుంది వీ కెన్ సీ దట్ ఆల్ ఎవ్రీవేర్ యూ కెన్ కమ్ అక్రాస్ సమ్ సూపర్ఫిషియల్ స్టేట్మెంట్స్ ఆ ఏటో ఈ సంవత్సరం అంతా ఇదంతా మిథ్యనంటారండి సంథింగ్ లైక్ దాట్ మీని నో హెడ్ నో టైల్ సమ్ సిల్లీ సెట్మెంట్ మే బీ కరెక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ అప్రిషియేటెడ్ బై ది పర్సన్ అలా ఉండకూడదు స్ట్రాంగ్ డెప్త్ ఉంద అటువంటి విద్యార్థి అథర్వుడు ఖరీది సింబాలి ఇంకా ఇంకా చెప్పచ్చు అథర్వా అంటే నకారాంత శబ్దం కూడా ఇది అథర్వ శబ్దము అథర్వన్ అనే నకారాంత అథర్వ అనే అకారాంతం రెండు ఉన్నాయి అథర్వ అథర్వో అథర్వ ఉంది అథర్వా అథర్వాణవు అథర్వాణ రెండు సో అథర్వా అంటే వన్ అనమాట గుణవాన్ అంటే గుణవశంలాగా సో వాన్ కలవాడు వా అంటే వాన్ కలవాడు ఏమిటి కలవాడు అథ రు అథ అంటే అర్థము అథ అర్థ ఆ రేఫల్ మిస్ అయింది అథ అథా రు అంటే జ్ఞానం సో ఆ మంత్రముల యొక్క అర్థము వాడికి తెలుసు వాడు వదిలించిన వేద మంత్రముల యొక్క అర్థం వాడికి తెలుసు మీనింగ్ వాడికి తెలుసు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మీరు ఉపనిషత్తులు వదిలించారనుకోండి ఎలా వల్లిస్తారు చాలా మంది బాగా వదిలిస్తారు సో బ్రహ్మవిధ ఆత్మోతి పరం ప్రదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నితం గుహాయాంతరమే సోష్మితే సర్వాన్ క మాన్ సహ బ్రహ్మణావిపస్థితే అనే ఈ విధంగా మహావేగంగా ఎంతో స్వరంయుక్తంగా బాగా చక్కగా వినడానికి కూడా సొంపుగా ఉండిట్లా చెప్పేస్తారు ఇది శబ్దజ్ఞానం దానికి అర్థమేమిటి ఇది ఒకటి ఆశ చెప్పేస్తారు అర్థమేమిటి అని అర్థం తెలుసుకునే తెలుసుకోండి తెలుసుకునే ప్రయత్నమే చేయడు ఒకవేళ తెలుసుకున్నాడు అర్థం తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలి సంస్కృతం నేర్చుకోవడం అంటే అసలు అది ఒక గండమే అది ఆ పని చేయడు నేను ఫీల్ అయ్యేది ఎక్కడంటే కొనేదో ఇంగ్లీష్ విద్యలు ఆ విద్యలు చదువుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు సంస్కృతం నేర్చుకోలేదంటే సమ్ జస్టిఫికేషన్ దే హ్యావ్ బికాస్ దే ఆర్ లెర్నింగ్ సమ్థింగ్ ఎల్స్ మేము పురోహితులమంటో మంత్రాలని వల్లించడమే మా ప్రొఫెషన్ అని పేర్చుకునేవాడు వై హీడంగం సాంస్కృతిక పురోహితులకి ఎవళ్ళకి కూడా సంస్కృతం తెలియకపోవడానికి హేతువేమి ఎప్పుడు చేస్తాడు పౌరోహిత్యం కర్మకి నియత కాలం ఉంటుంది పొద్దున్న నుంచి రాత్రి దాకా కర్మ చేయరు భోజనం చేసిన తర్వాత ఇంకా కర్మ ఉండదు కర్మ ఎప్పుడు ఉంటుంది పొద్దున్న ఉంటుంది ఎంతవరకు ఉంటుంది మహా పెద్ద కర్మఠుడు అయితే పది గంటల దాకా ఉంటుంది ఇంకా పెద్ద కర్మఠుడు వైశ్వదేవం అవి కూడా చేసేటంటే భోజనం అయ్యి ఉంటుంది మళ్ళీ సూర్యాస్తమయం దాకా ఇంకా మధ్యలో కర్మ ఉండదు ఈ మధ్యంతసేపు నిద్రపోతాడా ఒక గంట సేపు నిద్రపోయినా ఈ మిగిలిన టూ త్రీ అవర్స్ ఉంది కదా ఆ టూ త్రీ అవర్స్ లో సాంస్క్రిట్ ఎందుకు నేర్చుకోడు కూర్చుని పేకాటాడమో లేకపోతే వీళ్ళతో వాళ్ళతో కబుర్లు చెప్పడమో లేకపోతే ఊరంతా వెళ్ళి తిరిగి రావడమో చేస్తాడు తప్పించి హీ హీ డజెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ లెర్నింగ్ శాంస్క్రిట్ దిస్ ఈజ్ ద బేన్ ఆఫ్ అవర్ హిందూ ధర్మ అంచేతనే పురోహితుడు ఊరికే మంత్రాలు వెళ్ళిస్తాడు అదేమిటో అడిగింది అతనికి తెలియదు పెద్ద దోషం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఇప్పుడు మీరు చర్చ్కి వెళ్ళారనుకోండి వాడేదో అక్కడ బైబిల్ చదువుతాడు దానికి అర్థం తెలిసి చదువుతాడో తెలియకుండా చదువుతాడు చెప్పండి మీరు తెలిసి చదువుతాడు వాడు ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే వీళ్ళకి తెలియదేమోనని వచ్చి దాన్ని తెలుగులో ఒక ట్రాన్స్లేట్ చేసి అర్థం తెలిసి చదువుతారు మీరు మస్జిద్కి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏవో పెద్ద బుడుగాటు దీర్ఘాలతో ఏవో వాళ్ళ ప్రేయర్స్ చదువుతారు యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అది అర్థం తెలిసి చదువుతాడా తెలియదవుతాడా ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ నేను అడిగాను కూడాను పెద్ద ఎన్నో వాటికి ఏర్ హిందీ వాళ్ళకి అర్థం తెలుస్తూ ఉంది ఏదో సమ్ వర్డ్స్ ఉంటాయి వాడికి అర్థం తెలుస్తూ ఉంది పార్సీ భాష అరబ్బీ భాష నేర్చుకుని వాడు వాడికి అర్థం తెలుస్తుంది మన పురోహితుడు ఉంటాడు వీడు మంత్రం చెప్తాడు వీడు అంటున్న మాటకి ఎవరిని మొదలు పెట్టుకుంటారా మరి కూర్చోండి అయితే మొదలు పెడతాను ఈ మాటలకి వాడికి అర్థం తెలుసు అంటే ఇంకా వాళ్ళు కూర్చున్న తర్వాత అన్న మాట ఏ మాటకి అర్థం లేదు ఉత్తిష్టంతో ఉదయం విశాఖ అక్షత్రాలు ఎడవపై వేసుకోండి ఈడదన్నది మీనింగ్ ఏదైనా మీనింగ్ ఏదైనా అక్కడక్కడ కిచాయిగా ఏమైనా తెలుసు ఉండాలి కానీ మొత్తం మీద తాను చెప్పే మంత్రాలకైతే అర్థం తగ్గిపోయింది ఎంత దురదృష్టకరమైనది మన హిందూ ధర్మమును ఈ మతాలు ఈ చిన్న చిన్న చితక మతాలు ఈ చిల్లర మతాలు వచ్చేసి ఇవి మన విశిష్టమైన హిందూ ధర్మం మీద ఇవి అసలు ఛాలెంజ్ని ఇవ్వగలిగాయంటే అది వాటి గొప్ప కాదండి మన చేతగా మనలో ఆ స్థానం లేక ఆ నుంచి మనం దూరమైపోయి కేవలము కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్ ని పట్టుకుని ఇదే సర్వం స్థితికి మనం చేరుకోబట్టే నేనంటున్న మాట కాదు వేద సభలో వేద విద్వాంసులందరి యొక్క సమావేశమైనటువంటి వేద సభలో తిరుపతిలో జరిగిన వేద సభలో పెద్ద పెద్ద పండితులందరూ కలిసి తేల్చిన నిర్ణయం ఏమిటంటే ఈ విధంగా మంత్రాలు వల్లిచ్చి అర్థం ఏమీ తెలియకుండా ఉండటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితికి శాస్త్రంలో ఎక్కడా ప్రమాణం లేదు ఇలా ఉండకూడదనే శాస్త్రం చెప్తోంది అని ఆయన నిర్ణయాలు చేశారు లేవ పాయింట్ ఏజ్ సో ఇప్పుడు శబ్దం ఇప్పుడు ఉపనిషత్తు వల్లించాడు శబ్దీ అర్థం తెలియదు అర్థం అసలు సుతరాము కూడా తెలీదు ఒకవేళ తెలుసుకున్నాడు అనుకోండి బ్రహ్మవిత్ మోక్షమును పొందును బ్రహ్మనుగా సత్యం జ్ఞానం అనంతం ఇది అర్థజ్ఞానం కలిగింది ఎందుకంటే ఆర్ ఆ బ్రహ్మ ఆత్మయే అనే సత్యాన్ని వాళ్ళు సాక్షాత్కరించుకోవాలి దట్ ఈస్ ది నెక్స్ట్ స్టేజ్ ఎన్ని స్టేజ్లు అయ్యాయి శబ్దము అర్థము సాక్షాత్కారము ఈ శబ్దము అర్థము రెండు వేరు వేరు స్టేజీలుగా ఉండేది కాదు ఒకప్పుడు శబ్దంతో పాటుగా అర్థం కూడా ఉండేది అంచేతను అక్కడ అర్థ అథర్వాలో ఉండే అథ అంటే అర్థ అంటే శబ్దము అర్థము హీ ఆల్రెడీ గాట్ ఇడ్ దెన్ రు అథ రు రు అంటే ఆ అర్థం ఏదైతే కలదో దాన్ని సాక్షాత్కరించుకున్నవాడు సో శబ్దార్థములు వాటి సాక్షాత్కారము కలవాడు కనుక వాడికి అథర్వాశ్చర్యమేముంది అతను ఆ మహర్షి అథర్వణ వేదాన్నంతని లోకంలో ప్రవర్తిల్ల చేసిన మహర్షి ఒక పెద్ద వేదాన్ని లోకంలో ప్రవర్తిల్ల చేశాడు అంటే ఆయన ఊరికే వల్లించేసి అర్థం తెలియకుండా ప్రవర్తిల్లా చేయలేదు కేవలం అర్థం పైపైన తెలుసుకుని కూడా ప్రవర్తనలు చేయలేదు దాన్ని సాక్షాత్ లోకంలో ప్రవర్తిల్లు చేసినాడు అంతటి మహాత్ముడు ఈజ్ ఎ గ్రేట్ సేజ్ ఆయన ఈ విద్యని ఎంతో ప్రేమతో నేర్చుకున్నాడు అంటే అది ఎంత మహిమాన్వితమైన విద్య యోగద అని స్థితి కోసం అథర్వాయ ప్రాహ అని అదొక మీనింగ్ అదొక లెవెల్ పైగా ఈ అథర్వుడు ఎటువంటి వాడో ప్రాహ ఇప్పుడు పెద్ద కొడుకు నిన్న మొన్న మీకు మనం చేశాను పెద్ద కొడుక్కి బోధించాడు అంటే అది చాలా విలువైంది అయ్యి ఉండాలి లేకపోతే పెద్ద కొడుక్కి బోధించదు అది కూడా అంటున్నారు శంకరులు అథర్వాయ జ్యేష్ఠపు సో జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వుడికి బోధించినాడు జ్యేష్ఠపుత్ర అంటే విగ్రహం విగ్రహవాక్యం దాన్ని బ్రేక్ చేసి సమాస పదాన్ని బ్రేక్ చేస్తే విగ్రహవాక్యం అంటారు జ్యేష్ఠాసౌ పుత్రశ్చ అది విగ్రహవాక్యం జ్యేష్ఠపుత్ర అంటే వీడు జ్యేష్ఠుడు వీడు పుత్రుడు వీడు ఇంట్లో ఉన్న పుత్రులందరిలో పెద్దవాడు జ్యేష్ఠ జ్యేష్ఠపు అంటే ఈ బ్రహ్మగారికి మరి ఎంతమంది కొడుకులు ఉంటారు ఉండుంటారు జ్యేష్ఠ పుత్రుడు అంటే ఇద్దరు కొడుకుల ముగ్గురు కొడుకులా నలుగురు కొడుకులా మళ్ళీ ఆయన కూడా సంసారం అలాంటిది ఏమైనా ఉందా అనేది ఏమైనా సందేహం కలగచ్చు కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారాయన अनेकेश ब्रह्मण सृष्टिप्रकार अतम प्रप्रमुखे, सृष्टिप्रकार से प्रमुखे पूर्व अथर्वास ज्येष्ठी ब्रह्मगारी गुड़कू अथर्वा अं मन के रचु ఎందుకంటే బ్రహ్మగారి మానస పుత్రులను లిస్టులు ఏవో ఉన్నాయి పురాణాల్లోనూ వేదాల్లోనూ కూడా లిస్టులు ఉన్నాయి ఆ లిస్టుల్లో ఎక్కడ ఈ అథర్వ అనే మనకు తెలుసున్న లిస్టుల్లో ఈ సౌత్ ఇండియన్ లిస్టుల్లో అథర్వ వేదం గుజరాత్ ప్రాంతంలో ప్రసిద్ధి ఇంకైతే నేను శంకర్లు అంటున్నారు మరీచి కశ్యప సనత్కుమార సనక సనందన వశిష్ట మహర్షి ఇలాగే పులహ అగస్త్య క్రతుహు ఈ పేర్లు మీరు వీళ్ళందరి పేర్లు బ్రహ్మగారి మానస పుత్రులని ఇలాంటి విష్టులు ఉన్నాయి కానీ అథర్వా అనే మాట ఎక్కడా లేదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అని ఎవరికైనా సందేహం రావచ్చు అది మనస్సులో పెట్టుకుని ఆయన వ్యాఖ్యానం చేసుకున్నారు బ్రహ్మగారి సృష్టి ఈ కల్పము ఇది ఒక సైకిల్ సృష్టి స్థితి ప్రళయం అయిపోయింది అక్కడికి ఆ సైకిల్ అయిపోయింది మళ్లీ సృష్టి స్థితి ప్రళయం మళ్లీ సృష్టి స్థితి ప్రళయం ఇలా ఈ సైకిల్ స్థిరతో ఉంటాయి కాబట్టి నీ దగ్గర ఉన్న విష్టిలో అథర్వా అనే పదం లేకపోతే నువ్వేం చెంత చేయొద్దు మీ దగ్గర ఉన్న లిస్టు ఒక సైకిల్ కి చెందిన లిస్టు ఇలాంటి సైకిల్స్ చాలా ఉన్నాయి అనేకేషు సృష్టి ప్రకారేషు ఎవళ్ళో వాళ్ళు అలుంటారు సెక్కర్లతో ఎవటో మా లిస్టులో ఈ పేరు లేదని నువ్వు అలాంటి బుద్ధిమంతులు వేలే మీ సైకిల్ కాదు ఇది ఇంకో సైకిల్ అన్నట్టుగా చెప్తున్నారు ఆయన అనేకేషు సృష్టి అనేక మోర్ దాన్ వన్ సైకిల్స్ అలాగా సైకిల్ ఆఫ్టర్ సైకిల్ వస్తూ ఉంటుంది ఆ సైకిల్స్ లో అన్యతమస్య సృష్టి వనమాంగ్ మెనీ అన్యతమా ఇస్ వనమాంగ్ మెనీ సో వనమాంగ్ మెనీ సచ్ సైకిల్స్ ఏదో ఒక సైకిల్లో అథర్వా అనే పేరు ఉందని నువ్వు అనుకోయా ఇట్ ఈజ్ లైక్ దాట్ సో దాని మీద పెద్ద అంతకంటే పెద్దది మీమాం సక్కర్లేదు అటువంటి సృష్టి ప్రకారస్ ప్రముఖే అటువంటి సృష్టి ప్రకారం ఆరంభంలో పూర్వం మొట్టమొదట అథర్వా అథర్వుడినే ఆయన సంకల్ప రూపంగా జన్మించినాడు అంటే ఆయనే అథర్వుడిని రూపంగా ప్రకటమైనడు సంకల్పం చేత ఆ విధంగా ఆయన జ్యేషిష్ఠుడు కాబట్టి మీకు తెలుసున్న పురాణ గాథల్లో ఎక్కడా అథర్వుడు జ్యేష్ట పుత్రుడుగా లేడు అని అలాంటి శంక మీరేం పెట్టుకోకండి ఈ సైకిల్ కాబట్టి మరో సైకిల్ అది కాకపోతే ఇంకో సైకిల్ ఏదో ఒక సైకిల్లో ఆ ఉన్న ఋషుల యొక్క నామాల్లో ఒక ఆయన ప్రధానమైన వాడు అథర్వుడు ఆయన పేరు మీదే ఈ వేదము అని రాశారాయన ఎందుకు రాసేటంటే సౌత్ ఇండియన్ సంప్రదాయం కదా ఇక్కడ అథర్వణవేదం పాపులర్ కాదు సౌత్ ఇండియాలో శ్రీవెన్ శంకరాస్టమ్ లో యజుర్వేదము సామవేదము పాపులర్ ఋగ్వేదం మహారాష్ట్ర ప్రాంతంలో పాపులర్ సౌత్ ఇండియన్లో సామవేదం యజుర్వేదమే అథర్వణవేదం అంటే బాగా పైకి నార్త్ ఇండియాలో బాగా పైకి వెళ్లాలి ఆ స్థితి అందుకోసం అలా రాసారాయణ ఎనీవే ఇదంతా కూడా టీకాకారులు వాళ్ళు మెన్షన్ చేస్తారు వై హీ షుడ్ రైట్ లైక్ దట్ బికాస్ ద లిస్ట్ దట్ ఆర్ నోన్ టు హ్యావ్ ది నేమ్ అథర్వా దెన్ ఫర్ శంకర్ ఐజ్ పాయింట్ వాళ్ళ దస్టాబ్లిష్ నేను దాని సారవంతా మీకు చెప్పాను సో పూర్వం అథర్వా సృష్టి సో ఒక ఆయన ఒక పర్టికులర్ సృష్టింపబడిన అనేక మానస పుత్రులలో ఒక ఆయన అథర్వా ఆయన అందరికంటే ముందు ఆయన జన్మించినాడు కనుక ఆయన జ్యేష్ఠ పుత్రుడైనాడు ఆ జ్యేష్ఠ పుత్రునకు ఇది బోధించాడు ఇక్కడ జ్యేష్టపుత్ర విశేషణం కూడా స్థుతే స్తోత్రం కోసమే సో అంటారు ఆయన తస్మై జ్యేష్టపుత్రాయా ఉత్తవాన్ సో ఆ జ్యేష్ట బోధించినాడు దీనికి దృష్టాంతం చెప్పాలంటే భాగవతాన్ని దృష్టాంతంగా చెప్పచ్చు భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి ఆయన దాన్ని తన జ్యేష్ట శుకునికి బోధించారు ఇప్పుడు ఆయనకి చేష్టపడుతుంది సో అలాగే అంటే దాని మీద ఉండేటువంటి ప్రేమ అతిది ఆ విద్య యొక్క మహిమాతిది ఆయన ఋషి ఆయనకి తెలుసు తనకు తన దృష్టిలో చాలా గొప్ప విద్య కనుక దాన్ని పెద్ద మంత్రం పూర్తి వెరీ నైస్ నెక్స్ట్ మంత్ర అథర్ణే యాం ప్రవదేత బ్రహ్మా అథర్వాత పురోవాచ అంగిరే బ్రహ్మ విద్యా సభారద్జాయ సత్యవహాయ ప్రాహ భారద్జ ఆల్రెడీ వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ ఫస్ట్ మంత్ర అయిపోయింది సెకండ్ మంత్ర ఈ రకంగా పది మంత్రాలు అయ్యేప్పటికీ ఆ ఖండ పూర్తవుతుంది అటువంటి ఖండలో ఆరు ఖండలు అయితే ముందపోకుండా ఎనీవే సో టూ థౌజండ్ ఫోర్ లో పూర్తవుతుంది ముండక నాట్ ఇన్ ఇది ఇది వైట్ ఎలాబొరేటింగ్ హింగ్ ఫస్ట్ ఈ అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మ యాం విద్యాం ఏ విద్యనైతే బ్రహ్మ అథర్వణే ప్రవదేత ఇక్కడ అథర్వణే నకారాంతంలో పడింది అంతకుముందు అథర్వాయ అకారాంతం అంటే అథర్వశబ్దం అకారాంతమో నకారాంతమో రెండూ కూడా నోన్నే అంచేతనే అథర్వణే ఆత్మనే అన్నట్టుగా సో ఏ ఈ ఏ బ్రహ్మవిద్యనైతే యాం బ్రహ్మ విద్యాం ఇక బ్రహ్మ విద్యాం అనే మాట కూడా ఉంది యాం బ్రహ్మ విద్యాం ఏ బ్రహ్మ విద్యనైతే బ్రహ్మ అంటే హిరణ్ బ్రహ్మగారు అథర్వనే ప్రవదేత అథర్వ ఋషికి బోధించినాడు తాం ఆ పురా పూర్వము పూర్వం అంటే అప్పుడు అథర్వ ఆ అంగిరే ఉవాచ అంగిరే చతుర్థే యొక్క అంగిర్ అనే ఆయనికి ఉవాచ అంగిర్ ప్రసి అంగిరే అంగిర్ ఆయన పేరు సో అంగిర్ అనేది ప్రాతిపదిక రేఫా దానికి ప్రథమాయక వచనం ఉండాలంటే అంగిహీ అని ఉంటుంది సో మనం పేరు చెప్పుకుందాం అంగిర్ అంగిర్ అనే మహర్షికి ఈ బ్రహ్మ ఆయన అథర్వుడు బోధించిన పోనీ ఆయన ఎందుకు బోధించాలి అంటే గురు శిష్య పరంపర మొట్టమొదటి చెప్పారు కదా బ్రహ్మవిద్యా సంప్రదాయ పారంపర్య లక్షణ సంబంధం అని మనం మొట్టమొదటి వాక్యంలో చూసాం బ్రహ్మ విద్య ఇదొక సంప్రదానం సంప్రదాయ సంప్రదానం గురువు గారు శిష్యుడికి బోధించటం అదొక పరంపర ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వస్తూ ఉంటుంది సో నేను ఇవాళ పొద్దున్న శివానంద ఆశ్రమంలో ఉపన్యాసం చెప్తూ ఈ మాట అన్నాను శివానంద గారు ఆయన శిష్యుడు చిన్మయానంద్ గారు ఆయన శిష్యుడు దయానంద గారు ఆయన శిష్యుడిని నేను నాలుగో తరం శివానంద గారితో ఓరుగంటే నాలుగు గంట అని అవి వస్తాయి సో ఇలాగ పరంపర ఉంటుంది కదా సో ఏ విద్యనైతే బ్రహ్మగారు అధర్వునికి బోధించినారో ఆ విద్యను అధర్వుడు తనతోటే చేపముందు విద్యలాగా తన దగ్గర అట్టబెట్టి వేసుకోవడం కాకుండా దానిని చేప ముందు విద్య అంటే మీకు తక్కువ తెలుస్తుందని సలహా చెప్ప చెప్పాను మన వాళ్ళు ఇలాగే నాశనం చేశారు ఏ విద్య ఎవరికి చెప్పకపోవడం పోయిందంటే అన్ని విద్యలు అలాగే పోయాయి ఏవేవో విద్యలు ఉండి ఇప్పుడు అంటారు జర్మనీ వాళ్ళు పట్టుకుపోయారు జర్మనీ వాళ్ళు ఇంకే చేత కాకపోతే ఇదో మాట మిగిలింది జర్మనీ వాళ్ళు పట్టుకుపోయారు ఏం పట్టుకుపోయారు జర్మనీ వాళ్ళు లేదండి అటంబాంబు విద్యలో అన్ని జర్మనీ వాళ్ళు పట్టుకో యూఆర్ మిస్టేక్ అని వాళ్ళు అవి అటామిక్ ఫిజిక్స్ వాళ్ళు ఎలా డెవలప్ చేశారో నాకు తెలుసు వాళ్ళు ఈ విద్యలో ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు పట్టుకెళ్లేవేమో పట్టుకెళ్ళారు ఏం పట్టుకెళ్ళారంటే వేదాలు పట్టుకెళ్ళారు చదువుకున్నారు వాటిని చదువు గ్లూమ్ గ్లూమ్ ఫీల్డ్ మ్యాథ్స్ మూలరు అలాగే వాళ్ళందరూ ఈ వేదం పుస్తకాలు పట్టుకొని చదువుకుని డిక్షనరీలు రాశారు పుస్తకాలు రాశారు భాష్యాలు రాశారు ఏవేవో రాశారు ఇండాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఈనాడు ఇండాలజీ ఇండాలజీ అంటే మన విద్య గురించి వాళ్ళు డెవలప్ చేసిన సైన్స్ కి ఇండాలజీ అని పేరు అంటే ఇప్పుడు ఇండాలజీ వాళ్ళు మనకి బోధిస్తారు అది మనదే మన సంస్కృతాలే వాళ్ళకి బోధిస్తారు దానికి ఇండాలజీ అని సో నేను ఇండాలజీ డిపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉంటాను అమెరికా వెళ్ళానంటే ఇంకా నాకు అదే పని ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటే వెళ్తూ మా ఆశ్రమానికి వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కోఆపరేషన్ ఉండాలి అని కొలాబరేషన్ సో వాళ్ళు మన దగ్గర నుంచి పట్టుకు వెళ్ళిపోయి ఆటంబాబు కనిపెట్టారు లేకపోతే సల్ఫిర్ గ్యాస్ని కనిపెట్టారు నైత్ర గ్యాస్ని కనిపెట్టారు అంటే నేను ఒప్పుకున్నాను మన విద్యలో గొప్పది మన విద్యలు ఇంకా పూర్వం హస్త పూర్వం హస్తి విద్య ఉంది ఏనుగులను ఎలాగా సాకుతా వాటిని ఎలా పెంచాలి అశ్వవిద్య ఈ రకంగా ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి ఈ విద్య ఒకడికి అశ్వవిద్య వచ్చిందనుకోండి గుర్రాన్ని ఏ రకంగా దారిలో పెట్టి దాన్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి అదో విద్య సంస్కృతంలో ఉండేది వాడు ఏం చేస్తాడు ఓ గుర్రాలని పెట్టుకుంటాడు తన కొడుక్కి చెప్తాడు అంతే గవ్వలకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆ విద్య వల్ల వచ్చే లాభం తన ఫ్యామిలీలోనే ఉండిపోవాలి అది తన ఫ్యామిలీ దాటి బయటికి వెళ్ళకూడదు అంచేత తన కొడుకే చెప్తాడు తప్పిస్తే ఇంకెవ్వడం చెప్పడం దాంతో ఆ కొడుకు నేర్చుకుంటే అతను నెక్స్ట్ తరానికి వెళ్తుంది ఆ కొడుకు స్టేబుల్ ఫెలో కాదనుకోండి అక్కడే బ్రేక్ అయిపోతుంది ఆఖరం రకంగా మన విద్యలన్నీ పోయాయి ఎవరు చెప్పకపోవడం చేత ఎందుకు చెప్పకపోవాలంటే స్వార్థం నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఒకరికైనా విద్యని బోధిస్తే అదో రకంగా ముందుకు వెళ్తూ ఉంటుంది తర్వాత తన కొడుకులకే కాకుండా ఊళ్ళో వాళ్ళకు శ్రద్ధ ఉన్నవాడు ఒకప్పుడు తన కొడుకుల్లో శ్రద్ధ ఉండకపోవచ్చు ఊళ్ళో వాళ్ళలో శ్రద్ధ ఉండొచ్చు ఎవరి దగ్గర శ్రద్ధ ఉన్నవాడు వస్తే వాడికి బోధించాలి ఏదో పేరు పెట్టి ఇంకెవరికి బోధించకుండగా ఆ విధంగా చాలా విద్యల్ని మనం నష్టపోయాం ఏ విద్యలో నష్టపోయాము అంటే మెటాలజీ మనకి చాలా అడ్వాన్స్డ్ మెటాలజీ ఉండేది ఈరోజు మెటాలజీతో నేను పోల్చట్లేదు పంతొమ్మిదో శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం ఆ పీరియడ్లో వెస్ట్లో డెవలప్ అయిన మెటాలజీ కంటే కూడా అడ్వాన్స్డ్ మెటాలజీ వి వి లాస్ట్ ఆ రకంగా సో మెనీ సైన్సెస్ వి లాస్ట్ ఎందుకు వై వి లాస్ట్ అంటే ఇలా ఇదే ఈ సంస్కారమే చక్కగా పది మందికి చెప్పాలి విద్యను అర్హుడైన వాడికి చెప్పాలి ఆ విద్యలో రిజర్వేషన్స్ పెట్టేసి పాలిటీస్ అయిపోతాను ఆ రకంగా ఎప్పుడైతే ఇప్పుడు రిజర్వేషన్స్ అంటే వీళ్ళు చూడండి తిరిగితే వీళ్ళ ఆశ్చర్యం ఇస్తుంది పూర్వం ఏదో ఒక డ్రామాలో చూశాను నేను పొలిటికల్ సెటైర్ అనమాట వాడు అంటాడు నేను చీఫ్ మినిస్టర్ని అని ఒకడు వచ్చి నేను నిన్ను సపోర్ట్ చేయాలంటే నాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తేనే సపోర్ట్ చేస్తాను అయితే యూఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ రకంగా ఆఖరి వాడు ఏమంటాడంటే మీరు అందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా ఒక హండ్రెడ్ యూఆర్ ఆల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అది చీఫ్ మినిస్టర్ యు ఆల్ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ మన వాళ్ళు రిజర్వేషన్ ముందేమో ఎస్సీ ఎస్టీ ఒకే మరి మా మేమందరం ఒక ఆల్ బ్యాక్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్ మరో కాస్ట్ రిజర్వేషన్ ఇప్పుడు అగ్రవర్ణాలు కూడా రిజర్వేషన్ ఇంకే రిజర్వేషన్ లేనివాడు ఎవరు ఆల్ ఆర్ రిజర్వేషన్స్ మొత్తం ఇండియన్ సొసైటీకి అందరికీ రిజర్వేషన్స్ పక్క ఇఫ్ రిజర్వేషన్ ఇట్ ఇస్ ఏది యూ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ ఇట్ ఆల్ ఆర్ యూ హ్యావ్ ఇట్ ఫర్ సమ్ స్మాల్ సమ్ సెక్షన్స్ ఏదో ఎస్సీ ఎస్టీ దగ్గర ఆగితే అది రిజర్వేషన్ కానీ ఇంకా మొత్తం ఇండియాలో ఉన్న కేసులు అందరికీ రిజర్వేషన్ వీళ్ళు నిజంగా వారు అది చీఫ్ మినిస్టర్ గా నేను మీరు అందరూ బీడిసి మినిస్టర్ లో అన్నట్లే ఉంది ఇది ఎనీవే సో ఈ రిజర్వేషన్ సిస్టమే మన విద్యలంది ఫాడు చేసిన ఒకప్పుడు ఓ రకం రిజర్వేషన్ ఉండేది ఇప్పుడు ఇంకో రకం రిజర్వేషన్ ఉంది ఎనీవే సో ఆయన ఆ అధర్వుడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మ విద్యని అంగిర్ అని చెప్పేసి చెప్పినాడు సహా అంటే ఆ అంగి భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ సత్యవహునికి చెప్పాడు ఎవడి సత్యవహుడు అంటే భరద్వాజ గోత్రీకుడైన సత్యవహుడు అంటే ఇది ఎలాగంటే కొంచెం ఒకే పేరు పది మంది ఉన్నప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఒకటి వేయాల్సింది ఇది గాంధీ గాంధీ అంటే ఏ గాంధీ పూర్వం ఒక గాంధీ గారు ఎంకే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ పేరు అందరూ మర్చిపోయే కూడా ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈ స్వర్గానికి because so many adar gandhis became popular so <laughs> original gandhi is god there is a pitchot na gurtund ga ni inku meer evvalana adigi chudandi mk gandhi ante who is that man original gandhi is god people forgot him kala garbhava marchipothare then there is abhar gandhi rajiv gandhi then somadhar gandhi somadhar so gandhi anepudiki sarapadadu you have to qualify it. సమదర్మ రాహుల్ గాంధీ అని అలా పెట్టాల్సి ఇట్ వాంట్ వర్క్ అలాగే ఇక్కడ కూడా సత్యవహ అంటే ఉచి సత్యవహ భారద్వాజాయ సత్యవహాయ రాహ వేదనామధేయాలు అలా ఉంటాయి ఇంటి పేరును మరో పేరు అన్నట్టుగా సంథింగ్ లైక్ దంకర్లు వ్యాఖ్యానం చేస్తారు ఈ భారద్వాజుడు ఈ సత్యవహుడైన భారద్వాజుడో లేకపోతే భారద్వాజుడైన సత్యవహుడో వాట్ ఎవర్ ఆయన దాన్ని ఆ విద్యని అంగిరసే అంగిరస్ అనే ఆయనకు పోషించారు ఈ శబ్దం అంగిరస్ ఇంతకు ముందు శబ్దం అంగిర్ అంగిర్ ే అంగి అంగిరే అంగిరస్ ంగిరసే చతుర్థేకవచనం యే అంటే అది ప్రత్యయం వ్యాకరణ విద్యార్థుల కోసం అన్నారు మీరేమీ చెంతజేయండి గారు సో అంగిరస్సు కొరకు చెప్పినాడు అని ఆ పారంపర్య పారంపర్య సంబంధాన్ని ఆ పరంపరగా వచ్చిన సంబంధాన్ని చెప్తున్నారు అలా ఇది మీరు ఎప్పుడో అంటే స్తు ఆ పరంపరలో ఉంది సుమా దీంట్లో ఈ మంత్రంలో ఇంకొక్క పదం ఉన్నది ఏమిటో తెలిసిన పదం పరావరాం అది విద్యకు విశేషణం విద్యాం పరావరాం తాం యాం అవన్నీ విద్యకు విశేషణాలు ఒక దిశ మనస్సు మీకు సంస్కృతం వచ్చేస్తుంది సో పరావరాం అని ఉందంటే అది విద్యకి అబ్జెక్టివ్ ఉంది పరావరమైన విద్య ఏమిటండి పరావరమైన విద్య అంటే బ్రహ్మ విద్య అంటే సరే సర్వ విద్యా ప్రతిష్టాం అంటే తెలుసుకుంది మళ్ళీ సో పరావరము అని ఆ ది మంత్ర క్వాలిఫైస్ వీ విల్ సి వాట్ ఈస్ దిస్ పరావర భాష్యకారులు చెప్తారు అందాము భాష్యం సింపుల్ గా ఉంటుంది భాష్యం అథర్వే ప్రవదేత అవదత్ బ్రహ్మ విద్యా ఒక క్లాస్ సో యా విద్యాం బ్రహ్మవిద్యాం ఏ ఈ బ్రహ్మవిద్యను బ్రహ్మా అంటే బ్రహ్మగారు అథర్వే ప్రవదేత అథర్వే అథర్వ అథర్వుని కొరకు ప్రవదేత అంటే అవదత్ చెప్పినాడోక తామే బ్రహ్మణ ప్రాప్తా పూర్వం ఉచ ఉన్ అంగిరే అంగిర్నా బ్రహ్మవిద్యా తామేవ బ్రహ్మ అదే బ్రహ్మ అదే బ్రహ్మ విద్య అంటే వై హీ గుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ అప్ ఇట్ నా బ్రహ్మ విద్య మీద ఇంప్రూవ్మెంట్ కూడా ఫిజిక్స్ ఉందనుకోండి యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అ పాన్ ఇట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు యాభై ఏళ్ల ప్రొఫెసర్ గారు కొత్త ఫిజిక్స్ కాన్సెప్ట్స్ చెప్పమంటే అబ్బాయి మాకు అవేం మేము అలా చదువుకోలేదు మేము డాల్టన్స్ అటామిక్ థిరీ చదువుకున్నాం తర్వాత అడ్వాన్సెస్ మేము చదువుకోలేదు అంటే కుదరదు దే హ్యావ్ టు స్టడీ వాళ్ళు చదువుకున్న రోజుల్లో లేని థీరీస్ డెవలప్మెంట్స్ వాళ్ళు తెలుసుకోవాలి అందుకోసమే వాళ్ళకి సమ్మర్ కోచింగ్స్ అని పెడతారు యూనివర్సిటీస్లో సమ్మర్ కోచింగ్ అని పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఆ సమ్మర్ కోచింగ్ క్లాసుల్లో శుభ్రంగా నిద్రపోయి అక్కడ హాస్టల్స్ అక్కడ కడుపునుండ భోజనాలు చేసి రోజుకింత బేటా ఇస్తారు ఆ బేటా అక్కడ అది డెవలప్ చేసుకోరు కానీ అందరూ అలా ఉన్నారు కొంతమంది డెవలప్ చేసుకుంటారు అమెరికాలో అయితే డాక్టర్ కి ఎవరి టూ ఇయర్స్ హీ హ్యాస్ టు గెట్ హిజ్ ప్రాక్టీస్ లైసెన్స్ రెన్యూడ్ ఎవరి టూ ఇయర్స్ కి రెన్యువల్ ఉంటుంది ఓసారి డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకుని సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇంకా వాడు జీవించు ఉన్నంతకాలం పెట్టుకోని అలాగే మన దేశంలోనూ ఇతర దేశాల్లో ఉన్నట్టుగా కుదరదు రెండేళ్లకి ఒకసారి రెన్యువల్ ఈ రెన్యూవల్ కి అంత ప్రొసీజర్ ఎందుకంటే వీడు మనిషి ప్రాణంతో వ్యవహరించాలి కదా సో దానికి బోర్డ్ ఉన్న ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ఏమిటంటే వాడి ఫీల్డ్లో కాన్ఫరెన్సెస్ ఉంటాయి అలాగే ఎన్ని కాన్ఫరెన్సెస్ నువ్వు అటెండ్ చేసావు ఆ కాన్ఫరెన్స్లో ఏమైనా పేపర్ ప్రజెంట్ చేసేవా ఈ రెండేళ్లలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏమిటి దాంతో నీకు ఉన్న సంబంధం ఏమిటి నువ్వేమైనా రిసెర్చ్ చేస్తున్నావా అని ఈ విధంగా వాళ్ళని రాపీడి పెట్టేసి అంచైతే అక్కడ డాక్టర్లు బోళ్ళకు డబ్బు సంపాదిస్తారు దాంట్లో సందేహం లేదు కానీ ఆ సంపాదించిన డబ్బుకి రెట్టింపు శ్రమ కూడా పడతారు ఈ డాక్టర్లు ఉంటారు ఇంకా మా వల్ల కాదండి మేము వేదాంతం చదువుకుంటాం మేము మానేస్తాం అంటే నేనంటాను అదే కంగారుపుడు మానకయ్యా వేదాంతానికి నువ్వు చేస్తున్న పని మానేయక్కర్లేదు మామూలుగా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే స్వామీజీ వచ్చినప్పుడు నేర్చుకున్న మిగతాప్పుడు సేవ చేయండి ప్రజలకి మీరు మీ ప్రొఫెషన్ చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అది ఇది ఇంజనీరింగ్ ప్రొఫెషన్ లాంటిది అకౌంటింగ్ ప్రొఫెషన్ లాంటిది కాదు మనిషికి సేవ చేసే భాగ్యం ఉన్నది మీకు మీరు సేవా ఆర్గనైజేషన్లో జాగ్రత్త లేకుండా సేవ చేయొచ్చు హ్యూమన్ బీయింగ్స్ యొక్క సుఖ మీరు ముడిపడి ఉన్న ప్రొఫెషన్ కనుక డోంట్ స్టాప్ ఇట్ డూ ఇట్ అని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎనివే ది పాయింట్ ఈజ్ సో యూ హ్యావ్ టు కీప్ ఎ బ్రెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది ఇంప్రూవ్మెంట్స్ మాడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు అవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అన్నింటికి పిడికి బియ్యానికి ఒకటే వస్త్రాల్లట్టుగా ఏదో పేస్ మేకర్ అంటే పేస్ మేకర్లో బోల్డ్ డెవలప్మెంట్స్ పేస్ మేకర్ ఇంకా మంచిది కాదని ఈ మధ్యన డెవలప్మెంట్స్ ఏమో వస్తున్నాయి అమెరికాలో మానిస్తున్నారు పేస్ మేకర్స్ పేస్ మేకర్స్ ఆర్ నో మోర్ వ్యాలిడ్ ఎందుకంటే హార్ట్లో ఉండే ఎలక్ట్రిసిటీ వేరియేషన్స్ దే ఆర్ సో సటిల్ అండ్ సో కాంప్లికేటెడ్ ఓ పేస్ మేకర్ పెట్టి సడన్ గా ఓ పుష్ అంతా సెటిల్ అయిపోతుందంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తుంది కానీ లాంగ్ రేంజ్లో హార్ట్ ఈజ్ రిసీవింగ్ సమ్ అన్డిజైరబుల్ షార్ట్స్ అంచేతన పేస్ మేకర్ సార్ నో మోర్ యూస్ఫుల్ అని లేటెస్ట్ రిజల్ట్స్ ఏమో ఎనిమిది వాళ్ళు కుస్తీ కొడుతున్నారు అప్పుడే దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ సో ఈ సో నేను పేస్ మేకర్ పెడతాను అదే చేస్తూ ఉంటానంటే కుదరదు సో డెవలప్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాను బ్రహ్మ ఇబ్బంది లేదు బ్రహ్మ విద్య కర్మకాండ మారిపోతుంది కర్మకాండలో చేంజెస్ వచ్చేస్తాయి నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా వేద పండితుడు నేను అగ్నిశోమమును చేయనము తప్ప నాకు ఇంక కొత్త కర్మలో ఏం తెలియదంటే నీకు సత్యనారాయణ వ్రతం వచ్చిన అబ్బా మా వేదంలో సత్యనారాయణ వ్రతం ఎక్కడా చెప్పలేదు ఎనభై రెండు పన్నాల్లో సత్యనారాయణ వ్రతం అనే మాట ఎక్కడా అసలు నామాపి నష్టడు చేత పేరు కూడా లేదు నాకు ఎనభై రెండు పన్నాలు వచ్చు నేను అగ్నిష్టోమము అగ్నియాధానము మీకేందుకు చేయిస్తాను అంటే వెళ్ళి రమ్మంటారు ఎవరిగా అక్కలేదు సత్యనారాయణ వ్రతం చేయించారు సత్యనారాయణ వ్రతం అనేది లేదండి వేదంలో ఉంటే కుదరదు వేదంలో లేకపోవడం లేదు ఏదో ఏదో వస్త్రాలు ఆ వస్త్రాలు దీనికి ఉడిపెట్టి చేయించారంటే ఇట్ ఇస్ లైక్ అవాహయా అవాహల వంద్రం ఏదో అక్కడ ఉన్నదాన్ని అక్కడ ఎవరినైనా ఓ దేవతను ఆహ్వానిస్తావా వరుణ దేవతని ఆహ్వానం అవ ఆహ్వానిస్తావా స్వామిలో వరుణుడు ఇంక్లూడెడ్ అది ఇక్కడ చెప్పి ఆహ్వాహ అది అన్నారు నిజంగా